మీనింగ్లెస్ పొసగని సింథసిస్ చేసేసారు అలా ఎందుకు చేశారా అని నేను ఆలోచిస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా జడ్జి చేయటం కోసం నిందించడం కోసం చేసే ఆలోచనే కాదు వేర్ వైట్ హ్యాపన్స్ లైక్ దిస్ ఎందుకంటే శాస్త్రము ఒక దర్శనము ఉన్నప్పుడు దాన్ని దాన్ని మనం నిజ జీవితంలో చూస్తున్నప్పుడు దీనికి బాగా విరుద్ధంగా కనపడినప్పుడు వాట్ ఈస్ రాంగ్ హియర్ అని అదొక మీమాంస వస్తుంది మనస్సుకి And the mind, it works on it. You cannot stop the mind. It works on it. Mind ka lakshana untun nandaya. It works. If the lakshana is not uswana nukondai, mind analyzes it and it forms its own opinions. You cannot stop the mind doing its function. It will do. Let it do. What the, what the big deal? So, Allahi Kshushna Purna Gala Kshundai, Bhashyalani, ఉపనిషత్తులని భవిష్యాలని శ్రద్ధగా చదవకపోవటం వాటిని చదవటం చదవాలంటే అదో పెద్ద తపస్సు చాలా పెద్ద తపస్సు చదవాలంటే ఇప్పుడు మీరందరూ నిజంగా తపస్సు చేస్తున్నారు క్లాస్ ఆఫ్టర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ వచ్చి చదువుతున్నారు కదా సో ఇదో తపస్సు మరి వెన్నమే తపస్సు అయితే ఇంకా మరి దానికి తగ్గట్టుగా దాన్ని చదివే స్టేజ్లో దాన్ని తపస్సే కదా ఈ తపస్సు చేసి ఓపిక ఎవరికి లేదు సో సో ఇప్పుడు బీఎస్సీ పేసవ్వాలనుకోండి మీరేమో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలి మళ్ళీ మూడేళ్ళు అది పాస్ అవ్వాలి మూడు రెండు ఐదు పూర్తి టెన్త్ క్లాస్ తీసిపారండి మూడు రెండు ఐదేళ్ళు కష్టపడిపోవచ్చు చదవాలి వేదాంత కోర్సు టూ ఇయర్స్లో పూర్తి అయిపోతుంది టూ ఇయర్స్ కోర్సు వచ్చేస్తుంది ఇప్పుడు టూ ఇయర్స్లో మీకు వేదాంత కోర్స్ అయిపోతుంది మీరు జాయిన్ అయితే ఇప్పుడు బీఎస్సీ తర్వాత మీరు డాక్టర్ అవ్వాలనుకోండి బీఎస్సీ బీఎస్సీ జరిగిన తర్వాత డాక్టర్ అవ్వచ్చు అమెరికన్ సిస్టంలో అవ్వచ్చు ఇక్కడంతా ఏదో రకంగా ఉంటుంది ఇక్కడ కూడా అవ్వచ్చు కాబోదు సో బీఎస్సీ తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్న ఎక్కడైనా డిగ్రీ తర్వాత అంటే త్రీ ఇయర్స్ ఎంబీబీఎస్ టూ ఇయర్స్ పోస్ట్ డాక్టర్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయితే కానీ వీడు బోర్డు పెట్టడానికి మీరు అదే బీఎస్సీ అయిన తర్వాత వాడు వేదాంతం అవ్వాలనుకోండి టూ ఇయర్స్ చాలు టూ ఇయర్స్ కోర్స్ ఉంది తత్వబోధ భగవద్గీత ఇలాగ ఇలాగో వివేక చూడమని ఆరు పుస్తకాలు ఉన్నాయి ఎవరు చెప్పేస్తారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్తో ఆరు పుస్తకాలు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ ది టీ మీడియం ఆఫ్ టీచింగ్ సో ఇప్పుడు దాన్ని ప్రశంసించాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు సో ఇట్స్ ఇట్స్ సర్కిల్ అండ్ వీఆర్ ఆల్ కాట్ ఇన్ దట్ సర్కిల్ ఎనీవే సో రెండేళ్లలో అయిపోతుంది రెండేళ్ళు అయిపోయిన వెంటనే మీరు ఒక ఆశ్రమాన్ని ఒకటి ఓపెన్ చేసేసి ఈ డ్రెస్సులు వేసేస్తున్నాయి ఆశ్రమాన్ని ఓపెన్ చేసేసి మొత్తం సమాజాన్ని అంతనే ఉద్ధరించే కార్యక్రమంలో పడచ్చు వాడికి ఏం డెప్త్ వస్తుందండి వాడికి ఎంతసేపు తప్పుబోధ తప్పి పంచభూతాలు కర్మ ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అని ఎక్కడే తప్పించి ఏమి ఏమి డెప్త్ వస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు కూడా మనిషి సూక్ష్మంలో ప్రవేశించలేకపోతే ఈ లోటు స్థూలంలో తీరుస్తుంది ఇదిలు పెట్టడం ఇక్కడ ఇక్కడ ఉన్న లోటు అక్కడ కవర్ చేస్తాడు అందుకోసం ఏం చేస్తాడు జనం ఎలాగో స్థూల దృష్టితో ఉంటారు ట్రైనింగ్ ఇస్తే మైండ్ని ట్రైన్ చేస్తే సూక్ష్మాన్ని చూడగలుగుతారు కానీ లేకపోతే స్థూలంగానే చూస్తారు కాబట్టి ఏవో నాలుగు పడిగట్టు మాటలు నేర్చుకోవటం ఓ లాంగ్వేజ్ ప్రతిదానికి ఓ లాంగ్వేజ్ ఉంటుంది ఒక్కొక్కటి లాంగ్వేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక పర్టికులర్ టెర్మినాలజీ ఉంటుంది ఆల్ దట్ టెర్మినాలజీ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దాట్ సో దిస్ ఫెలో ఫాలోస్ దిస్ సిస్టమ్ అని మనకి ఇన్ఫర్మేషన్ తప్పించి ఇంకా అంతగంటే దాంట్లో ఆ టెర్మినాలజీలో పెద్ద విషయం ఏమి ఉండదు అంత పెద్ద అంతకంటే పెద్ద సారం ఏమి ఉండదు ఆ టెర్మినాలజీ పుట్టుకోవడం ఆ టెర్మినాలజీ పుట్టుకుని ఒక ఒకసారి నేను ప్రసంగం విన్నాను ఒక అమ్మగారి ఒంట్లో బాగలేదు ఒంట్లో పోలేకపోతే వైద్య వైద్య డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి డాక్టర్ ఓ టెర్మినాలజీ చెప్తాడు డాక్టర్ ఏమంటాడంటే ఏదో సమ్ ఏదో చెప్తాడు నీ లేబర్లో ఏదో వచ్చింది ఆ లేబర్లో బైల్ బైలాసిడ్స్ యొక్క ప్రొడక్షన్ తక్కువగా ఉంది ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కొలెస్ట్రాల్ తక్కువ ఇవే వాడి భాష అదంతా వినే అర్థమైందని మనం అనుకుంటున్నాం ఏం అర్థమైంది ఏమర్థం కాలేదు మనకి అనారోగ్యంగా ఉంది టాబ్లెట్ వేసుకోవాలని మినహాయించి ఇంకేం తెలిసినట్టు వాట్ టెర్మినాలజీ ఇట్ ఈస్ సమ్ సైంటిఫిక్ టెర్మినాలజీ విచ్ కెన్ బి వ్యాలిడేటెడ్ ఇన్ మెనీ వేస్ ఇదే వ్యక్తి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ వ్యక్తి చెప్పాడు మిమ్మల్ని ఒక ఈవిల్ స్పిరిట్ ఆవేశించింది అని చెప్పాడు ఆ ఈవిల్ స్పిరిట్ యొక్క ఆవేశం చేత మీరేమో అనారోగ్యం పాలైపోతున్నారు ఆ ఈవిల్ స్పిరిట్ పోవడానికి నేనేమో మీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని చేసినట్లయితే ఈవిల్ స్పిరిట్ పోతుంది అని నేను అక్కడ నేను ఐ వాంటెడ్ టు నో ఎఫియేషన్స్ నేను అడిగాను నేనైనా అడిగితే మీకు అభ్యంతరం ఏ అభ్యంతరం లే ఈవిల్ స్పిరిట్ అంటే ఏమిటి అని అంటే ఈవిల్ స్పిరిట్ అంటే మీకు తెలియదా అని నాకు తెలియదు అండి నాకు తెలియదు మీరు చెప్పండి ఇవ్వటం అంటే భూత ప్రేత పిశాచ దాకిని షాకిని యాకిని మాకిని ఇవన్నీ ఈవిల్ స్పిరిట్ అండి ఇప్పుడు అది ఇంతకీ తెలిసినట్ట తెలియనట్టా ఇట్స్ ఆల్ టెర్మినాలజీ మీరు అది మర్చిపోకండి సో మెనీ వర్డ్స్ డజంట్ కాన్స్టిట్యూట్ నాలెడ్జ్ సో The evil spirit okay so uh, uh, uh, ad evil spirit he did not explain it anyway he is he exhausted with that so leave him alone then i asked him ye aaveshinchadante evadi adevado cheppandi ante ade aarogyanni jedagottadu ela jedagottundi evil spirit aarogyanni what is the mechanism ante mundu liver ni jedagotte tadwara aarogyanni jedagottunda what is the mechanism మీరు ఇలాగా ఇన్ని ప్రశ్నలు వేస్తే సమాధానం లేదు సో ఏమైనట్టు అక్కడికి సో దట్ టెర్మినాలజీ ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటిని చాలా స్థూలంగా మీరు ఆ టెర్మినాలజీ ఓకే ఓకే లీవ్ దట్ ఏరియా ఈస్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఏరియా ఆల్సో ఇప్పుడు మంత్రం ఇస్తాను నేను అన్నాను ఈ అమ్మగారు గాయత్రి జపం చేస్తూ ఆవిడ గాయత్రి వచ్చు గాయత్రి జపం చేస్తూ ఉంటారు డర్షి నీడ్ అన్ ఎక్స్ట్రా మంత్ర ఆర్ గాయత్రి ఈజనా గాయత్రి ఆఫ్ పరం మంత్రం అంటారే అంటే గాయత్రులతో ఈ దెయ్యాలి ఈ పిశాచానికి గాయత్రి లెక్కలేదండి గాయత్రి మళ్ళీ చేస్తూనే ఉంది ఏమైంది నేను ఇచ్చిన మంత్రంతో పని అవుతుంది సో ఇట్స్ ఏ బిగ్ టెర్మినాలజీ అండ్ యు ఫాల్ ఫర్ ద టెర్మినాలజీ సో కనుక సో ఇంకో రకం టెర్మినాలజీ ఇదో రకం టెర్మినాలజీ ఇంకో టెర్మినాలజీ ఇంకో టెర్మినాలజీ ఆఖరికి ఆ స్టూడెంట్స్ నేను చెప్పాను ఏమంటే మీరు వేదాంతం చదువుకుంటున్నారు కదా ఈ టెర్మినాలజీలో పడిపోయారు ఏమిటి అని నేను అడిగాను అడిగితే అంటే మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి ఒకటి చేయాలి కదండి అని అన్నాను అంకేం చెప్తాం అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను అని అనారోగ్యంగా ఉందంటే మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి నేను చెప్తాను సో ఎందుకంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏదో సమ్ యూ సమ్ హ్యాండిల్ ఆన్ ది హోల్ డ్యామ్ థింగ్ హోల్ బ్లస్డ్ థింగ్ idi you don't have any handle anywhere anyway it is up to them so the point is it won't terminology no daan put podam endukante ee tatva bodha terminology atm bodha terminology is too complex it demands too much sacrifice and appa idu uru vatti inko terminology put podu puttene aa terminology ki sambandhina value system edo develop cheyali ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం టెర్మినాలజీ కొంతమంది అయితే గ్రహాలు గ్రహ పూజలు శాంతులు ఆ టెర్మినాలజీ పట్టుకుంటారు ఇంకో వాళ్ళు ఏమో దేవి ఉపాసనలు ఇంకో తంత్ర రిలేటెడ్ టెర్మినాలజీ ఉంటుంది ఎలా వరే ఒకప్పుడు నేను ఆ టెక్మినాలజీని బాగా స్టడీ చేశాను అది పట్టుకుంటారు ఇంకో వాళ్ళు ఇంకో రకం టెక్నాలజీ ఎవళ్ళ ఎవరి యొక్క ఇచ్ఛ ఎవరి యొక్క బట్టి వాళ్ళు టెర్మినాలజీ పట్టుకోవడం ఆల్ దీస్ టెర్మినాలజీస్ ఆల్ దీస్ సిస్టమ్స్ They go ignis to the spirit of Vedantic teaching. Ancheetna shankarul antaaru brahma jnānamo karma viti samucheyaṁ kudaradu, anana antaaru. Nugu idena patuko adena patuko. In the kante, what all atma jnānam says negates what all you are talking here and vice versa. Yelāgi viti meroniant ne. There is only one way of synthesizing the two, namely you be ignorant of both. అజ్ఞానంలోనే ఆ సెన్థస్ తీసుకుంటుంది కాబట్టి ఈ అజ్ఞానం అన్నది ఇట్స్ ద మోస్ట్ కన్వీనియంట్ జ్ఞానం డజంట్ సర్వ్ ఎనీ పర్పస్ అయితే ట్రూత్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రివార్డ్ ఫర్ యూ ట్రూత్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ ట్రూత్ విల్ నాట్ బ్రింగ్ ఎనీ ఫ్రెష్ రివార్డ్స్ పీపుల్ వాంట్ రివార్డ్స్ సో అంచేత జ్ఞానము అన్నది ఇట్ డజన్ సర్వ్ ఎనీ బడీ పర్పస్ ఇట్ నాట్ సపోజ్ టు సర్వ్ ఎనీ పర్పస్ పర్పస్ అంటే సంసారం కదండి జ్ఞానం సంసారాన్ని నిగేట్ చేయడం కోసం ఉంది కానీ సంసారం పర్పస్ కర్మ చేయడం కోసం లేదు ఇది లేదు యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ రివార్డ్ ఆర్ సమ్ పర్పస్ దిస్ ఇస్ నాట్ ది ప్లేస్ దిస్ ఇస్ నాట్ ది థింగ్ అట్ ఆల్ సో ఇక్కడ ఏ సాధనాలు బోధించినా నివృత్తి ప్రధానాన్ని కాబట్టి నివృత్తికే ప్రాధాన్యం ఇక్కడ You cannot really synthesize pravurthi with atma jñāna. Anu ka, this is how the whole thing goes. So, nivurthi pradhanāni vidhiya nte, nivurthi e pradhananga unneto unte sadhanālu jakti nāra uti. Ande, man, satyavanar gada, satyam pravurthika ni nivurthika nivurthika la uti nte, satyam nivurthika ni. How he will tell you. So, satyena labhyahāni mantra uti. సత్యా సత్యాన్ని కనుక మీరు ఆశ్రయించినట్లయితే ఆ సత్యం మీకు సహకరిస్తుంది దేంట్లో సహకరిస్తుంది లభ్య ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతారు ఆ సమ్యగ్ పొందుతారు సత్యము చేత సో అది సత్యము సహకారి సాధనం జ్ఞానము అన్నది మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి వీధుల వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సత్యం పొలకి సత్యం చెప్తే తద్వారా ఆత్మజ్ఞానం వస్తుందని కాదు సహకారి సాధనం సో ఆత్మజ్ఞానానికి సాధనం శ్రవణము సహకారి శ్రవణానికి తోడ్పడుతుంది అది ఆ తోడ్ తోడ్పడే వాల్యూస్ లేవనుకోండి ఈ శ్రవణం ఇట్ డజంట్ వర్క్ ఎఫెక్టివ్లీ దీని ఎఫెక్టివ్నెస్ రావాలి అంటే ఈ సహకారి సాధనాలు ఉండాల్సి ఉంటుంది సత్యము ఒక సహకారి సాధనము అయితే సత్యము నివృత్తి అవుతుంది భాష్యం చూడండి సత్యేనా అనురుప త్యాగేనా మృషావదన త్యాగేన లభ్య ప్రాప్త్య సత్యము అంటే సత్యము అంటే నిజమును పలుకుట అనర్థం కాదు అదర్థం కాదు సత్యము అంటే అసత్యమును పలు నిజము కాని దానిని పలుకకుండుత అనర్థం ఎందుకంటే వ్యాఖ్యాత్ అంటారు ఇక్కడ సత్యం బ్రూయాత్ ఇతి నా అని అంటారు నిజమును పలుకవలను అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు సత్యము పలుకవలను అని ట్రాన్స్లేట్ చేసుకుంటారు సత్యము పలుకవలను అంటే ఎవరండి మీరు తొడుక్కున్న ఎందుకు పనికిరాని చొక్కా అని చెప్పారనుకోండి అది సత్యం పలికిన అది సత్యం అవుతుందా మా మిత్రుడు ఒకడు ఉండేవాడు ఎప్పుడు అనేవాడు నేను ఫ్రాంక్గా మాట్లాడడం నాకు అలవాటు అండి అనేవాడు నేను వేదాంతం చదువుకున్న నాకు తెలుసు ఈ శ్లోకాలు ఇవన్నీ నేను చెప్పేవాడిని చూడు యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే ఏటా మిస్టేక్ ఏటా ఫ్రాంక్గా మాట్లాడడం మిస్టేక్ ఏంటి అనేవాడు చూడు ఆయన నువ్వు మాట్లాడుకు నోరు మూసి కూడుకోవాలి కానీ మాట్లాడడం ఇది ఒక గుడ్ క్వాలిఫికేషనా అతను భ్రమలో ఉండేవాడు భ్రమలో ఉండి ఎదరోల మనస్సును కష్టపెట్టేవాడు రేవిటో అలా కష్టపెట్టేవాయన మనస్సునే అంటే ఫ్రాంగ్గా మాట్లాడడం నాకు అలవాతాయా అని అనివాడు ఐడ్ నెవర్ కరెక్ట్ హెంప్ ఎందుకో తెలుస్తుందండి హీ యూస్ టు టేక్ దిస్ వర్చ్యూ వర్చ్యూగా తీసుకుంటే న్యూట్రల్గా ఉంటే కరెక్ట్ చేయగలరు కానీ వర్చ్యూగా తీసుకున్న మీరేం కరెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరో మరి మారేయడం లేదో నాకు తెలియదు కానీ అప్పుడైతే నాకు తెలిసిన సందర్భంలో నాకు ఫ్రాన్గా మాట్లాడడం అలవాటు అని ప్రతి వాడిని మనస్సు కష్టపెట్టేవాడు వాళ్ళ వాళ్ళకి నోటుకు వచ్చిన మొన్న ఒక చోట ఎవరో ఒక ఆయన నాతోట అన్నారు ఓ పండితుడు దాశరథీ శతకం దశరథీ శతకం అని ఉంది కదండి దాశరథి కరుణాపయోనిధి బాగుంటాయి పద్యాలు ఈ దాశరథీ శతకారుడు వివర్తవాదాన్ని అద్వైతంలో ఉండే వివర్తవాదాన్ని చెప్పారండి అని అన్నారు అలాగా కావచ్చు మహాత్ములు ముఖే ముఖే సరస్వతి దశరథీ శతకంలో పద్యాలు చాలా బాగుంటాయి నిజంగానం ధూర్జటి అనే కవి రాశాడు సో కాబోసండి నేను విని అంటే నాకు కొంచెం క్యూరియాసిటీ తక్కువ నేను మాట్లాడుకుంటున్నాను నా పక్కన విద్వాంసులు ఉన్నారు ఆయన అన్నారు ఆయనకి తెలుసు వివర్తవాదం వివర్తవాదం అంటే చెప్పే ఆయనకి నాకే కాదు ఆయనకి కూడా వచ్చు లేక ఆ పద్యం ఏమిటో చెప్పండి నేను అడిగాడు అంటే ఆయన పద్యం చెప్పడం ప్రారంభించాడు పద్యం చెప్పడం ప్రారంభ ఆ పద్యంలో రెండు మాటలు అనేప్పటికీ నాకు అర్థమైంది వివర్తవాదం కాదు ఇదని నాకు అర్థమైపోయింది పద్యం అంతా చెప్పేప్పటికీ అది కళ్ళ కట్టినట్టుగా తెలుస్తోంది అది వివర్తవాదం కాదు సో వివర్తవాదం అనే మాట విన్నాడు కానీ ఆయన వివర్తవాదం అనే ఒక లోతుపాతలు చెప్పిన మాట కాదు వెంటనే ఈ పండితులు ఏమని చెప్పారంటే చూడు అది వివర్తవాదం కాదు నువ్వు పొడబడ్డావు అని చెప్పాను చెప్తే అతను చాలా బాధపడ్డాడు బాధపడి వివరతవాదం కాదంటావు అది వివరతవాదమే అని అంటే వెంటనే ఈయన ఈ పండితులు ఏమన్నారంటే మీకు నాకు దెబ్బలాటెందుకు స్వామీజీ ఉన్నారు కదా ఎట దాస్త స్వామీజీ ఎందుకంటే అతనికి తెలుస్తోంది నాకు తెలుసునేది అతను హీకెడ్ అంటే ఆయన అతను ఉన్నాడు నో లెటర్స్ లీవ్ ఇట్ అట్ దట్ స్టేజ్ అన్నాడు సో దే హ్యావ్ నాట్ రిఫర్డ్ టు మీ నేను అప్పుడే సందేహంలో పడ్డా రిఫరెన్స్ ఇస్తే ఏం చేయాలా నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నా రిఫరెన్స్ ఇచ్చినట్లయితే నేను ఉన్న ఉన్న మాట చెప్పడానికే నిర్ణయించుకున్నాను అది వివర్తవాదం కాదు అని చెప్పాలని నేను నేను అనుకున్నాను ఎటు వచ్చి ఆయన చెప్పినంత పరుషంగా కాకుండా కొంచెం ప్రేమగా చెప్పాలని నేను అనుకున్నాను నాకు ఆ అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ సత్యవచనము ఉన్నది అది ఎదరవాడి మనస్సును కష్టపెట్టినట్టు అయింది అతను వివర్తవాదం తెలుసుకున్నది లేదు ఏమీ లేదు ఎందుకు వచ్చిన సత్యవచనం అది కాబట్టి నేనేదో దృష్టాంతం చెప్పాను సత్యము పలకడము అంటే అసలు అలాగా మాట్లాడుకుంటూ పోవడం సత్యాన్ని చెప్పేస్తూ ఉండటం అదంతా అనవసరం మరి సత్యము పలుకువలను అంటే అర్థం ఏమిటి అంటే అసత్య త్యాగమే సత్యశబ్దానికి అర్థం నివృత్తి సాధనాలు కానివి ప్రవృత్తి సా ప్రవృత్తి అంటే నువ్వు సత్యాన్ని చెప్పుకుంటూ పో అది ప్రవృత్తి నివృత్తి అంటే అసత్యము చెప్పడం మానేవి సో సో అధ్యతనే శంకర్లు ఏమంటున్నారు అనృత త్యాగేన సత్యానికి ఆపూజిట్ దానిని త్యాగముచి ముండకం అంటే త్యాగ ప్రధానంగా ఉంటుంది త్యాగమే త్యాగే నైకే అమృతత్వ మానుషులు కాబట్టి ఇక్కడ సాధనాలన్నీ కూడా త్యాగ రూపంగానే ఉంటాయి నివృత్తి రూపంగానే ఉంటాయి ఒకసారి ఎక్కడ యుఎస్లో ఈ శమతమాతులు ఉన్నటువంటి శాంతోదాంతో ఉపరత స్థితిక్షు శ్రద్ధ సమాహితోభూత్వ ఆత్మన్యవాత్మానం పశ్చేత నుంచి బృహదారి వాక్యం ఉన్నది శమము దమము ఉపరతి శ్రద్ధ సమాధానం ఈ ఉన్నాయి చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ పాజిటివ్ సాధనాలని అనుకుంటూ ఉంటారు రోజున ఎందుకునో నాకు మూడు వచ్చింది నేను ఈ ఆరు గురించి విస్తారంగా చెప్పాను ఒక గంట సేపు చెప్పాను గంట గంట కూడా ఆరు కూడా నివృత్తి సాధనాలే అండి దాంట్లో ఎక్కడా లేదు శాంతి శాంతి రూపమైనటువంటి సాధనాలే అంచేతనే మీకు ఓం శాంతి శాంతి శాంతి అని మీకు ఉపనిషత్తుల్లో వినపడుతుంది కర్మకాండలో ఎక్కడా వినపడదు కర్మకాండలో ఏదో ఈ ఉపనిషత్తుల ధోరణిలో శాంతి మంత్రాలు ఉండవు విజయత్వ జయత్వాలు అయస్థోప అయవస్థ అలాగ బతి ఉంటుంది కానీ అక్కడి నుంచి ముందు శాంతి మంత్రం వెనకాలు శాంతి శాంతి అంటే అదంతా కూడా ఉపశమం నివృత్తి కర్మలో నివృత్తి ఎక్కడ గుర్తుంది ప్రవృత్తి రూపంగా ఉంటుంది కదా అది కాబట్టి శమము అంటే పర్టికులర్గా మీరు చేసేది ఏముండదు అనేకం మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధమైనవి చేస్తూ ఉంటారో వాటి నుంచి నివృత్తే ఉంటుంది దమము ఇది నివృత్తి దీంట్లో రహస్యం ఏంటంటే మొన్న నేను నిన్న చెప్పడానికి ప్రయత్నం చేశాను సో దీని రహస్యం ఏంటంటే ప్రవృత్తిలో మీరు మీ స్వరూపానికి దూరంగా జరుగుతారు ఒక మహాత్ముల వాక్యం కూడా ఉంది ప్రవృ సర్వస్యాం ప్రవృత్తవు సో స్వరూపస్యం వ్యధిచారహ స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ప్రవృత్తిలో ఇప్పుడు ఉదాహరణకి మీరు అసత్యం పలికారనుకోండి అసత్యం పలికినప్పుడు మీ మనస్సుకి తెలుస్తూ ఉంటుంది ఇది సత్యము ఆ తెలిసినటువంటి జ్ఞానానికి విరుద్ధంగా మీరు ఒక సంకల్పం చేయాల్సి ఉంటుంది ఈ మనం ఇప్పుడు సత్యం చెప్పొద్దో అసత్యం చెప్దామో సంకల్పం చేయాల్సి ఉంటుంది ఆ సంకల్పం చేయడం వెనక దృఢమైన రాగద్వేషాలు ఉంటాయి ఒక బాహ్య ప్రయోజనం ఉంటుంది ఎద్రవాడి మీద కక్ష తీర్చుకోవడము లేక ఏదో ఒక ధనమో ఏదో సంపాదించటమో ఇటువంటి ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ కలగాపలకం చేసి ఒక కలుషితమైన మానసిక స్థితిని నిర్మాణం చేస్తాయి ఒక బ్రూ ఒక ఒక టాక్సిక్ బ్రూ నిర్మాణం అవుతుంది ఆ బ్రూ యొక్క ప్రభావంలో పడి హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దట్ మెంటల్ బ్రూ అండ్ దెన్ హీ స్టెల్స్ అండ్ అండ్ ట్రూత్ చూడండి మనిషి అసత్యం పలికే సందర్భంలో తన స్వరూపానికి ఎంతో దూరం వెళ్ళిపోయాడో చూడండి ఇప్పుడు మీరు అసత్యం పలకడం మానేశారనుకోండి అసత్యం పలకాలనే సంద అనిపించింది సందర్భం వస్తుంది సందర్భం అంటే ఏమిటి రాగద్వేష రూపమైన సందర్భం రాగద్వేషాలని బట్టి థీరీస్ అన్ అకేషన్ ఇన్ విచ్ ఐ ఐ హ్యాల్వ్ టు టెల్ అన్ ట్రూత్ అని మీరు అనుకుంటారు సందర్భం వచ్చినప్పుడు మీరు యూ రిఫ్యూస్ టు సరెండర్ సకంబ్ టు దాట్ మీరు ఈ రాగద్వేషము ఈ మానసికమైన స్థితికి మీరు లొంగి లొంగిపోకుండా ధైర్యంగా నిలబడి మీరేం చేస్తారో తెలిసినా మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే ఇక్కడ అసత్య త్యాగమే కానీ ఇంకేమీ లేదు కదా సో అసత్యం పలకరు అసత్యం పలకపోతే మీరు ఆ క్షణంలో వాట్ యువర్ పొజిషన్ ఆ క్షణంలో మీరు మీ స్వరూపం నుంచి దూరంగా వెళ్ళబోయి ఆగిపోతారు అప్పుడు ఆగిపోతే ఎక్కడ ఆగిపోతారు ఈ స్వరూపంలో ఆగిపోతాడు శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రేస్ కోర్ట్స్ మొలకపేట రేస్ కోర్ట్స్కి వెళ్దామని బయలుదేరి ఆగిపోతాడు ఆగిపోతే ఎక్కడ ఆగిపోతాడు ఇంటి దగ్గర ఆగిపోతాడు అంతేకాదండి ఇంట్లో ఆగిపోతాడు అంతే ఇంట్లో ఆగిపోతే ఏం చేస్తాడు భార్య పిల్లలు ఉంటారు చక్కగా ఏదో ఉప్మా ఏదో టిఫిన్ చేస్తారు శనివారం సాయంకాలం ఆ టిఫిన్ తింటాడు కళ్ళ పిల్లలతో కబుర్లు చెప్తాడు వాళ్ళకి ఆనందం వీడికి ఆనందం గృహస్థాశ్రమం ధన్యం రేస్ కోర్స్కి వెళ్తే ఈ ఆటో వాళ్ళతో నానా హింసపుడు పర్యాప్తుకం రేస్ కోర్సుకి వెళ్ళాడు అనుకోండి అక్కడ వెయ్యో పదివేలో తగలబెట్టుకు వస్తాడు మళ్ళీ మొన్నడేదో చిట్టో ఏదో పాడాల్సి ఉంటుంది అప్పులు చేయాల్సి ఉంటుంది వీడు ఎంత దుఃఖాన్ని అనుభవించాలో అంత దుఃఖాన్ని ఇంట్లో పిల్లలోనో భార్య తల కొట్టుకుంటారు కాబట్టి సో ఇది నివృత్తిలో శాంతి కలదు సుఖము ఎప్పుడు కూడా మీరు నివృత్తి చేశారు అంటే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉన్నారు అని అర్థం ఇంచేతనే ఆత్మస్వరూప నిష్ట కావాలంటే నివృత్తి మాత్రం లభ్యం సాధకుల విషయంలో జ్ఞానికి హీ రైజెస్ అబౌవ్ ద డిస్టింగ్క్షన్ ఆఫ్ నివృత్తి అండ్ ప్రవృత్తి జ్ఞానికి సాధనాలు అక్కర్లేదు కదండి జ్ఞానం కా జిజ్ఞాసుకి కానీ జ్ఞానికి సాధనాలు అక్కర్లేదు కాబట్టి జ్ఞాని విషయంలో అంత పకడ్బందీగా మీరు అప్లై చేయాల్సిన సందర్భం కాదు జ్ఞానీ హీ హ్యాజ్ ది ది ఫెలిసిటీ గో ఫర్ ఇట్ ఆర్ టు విత్డ్రా ఫ్రమ్ ఇట్ బికాజ్ ది జ్ఞానికి దేహాభిమానం ఉండదు కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు సరే కర్తృత్వ భోక్తృత్వంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రవృత్తిలో పడ్డాడంటే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం చేయజారిపోయినట్టే అవుతుంది కానీ సో నాకు ఫ్లారిడా నుంచి ఒక అమ్మగారు ఫోన్ చేశారు చాలా సీనియర్ స్టూడెంట్ ఆఫ్ వేదాంత సీనియర్ అండ్ సీనియస్ స్టూడెంట్ ఆఫ్ వేదాంత ఫోన్ చేసి స్వామీజీ మీరు నాకు ఇక్కడికి వచ్చేస్తుంటే సందేశం మీరు చెప్పండి ఏం చేయమంటారు ఈ నాలుగు మాసాలు ఆరు మాసాలు మీరు ఉండరు కదా ఏం చేయమంటారు అంటే నేను చెప్పాను జస్ట్ బీ అని చెప్పాను జస్ట్ బీ డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ బి డోంట్ డూ ఎనీథింగ్ అంటే వన్ రెండు చేయొద్దని కాదు Just బీ అంటే షీ నో సేట్ షీ సెట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ స్టామ్ ఇది ఎస్ ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ జస్ట్ ట్రై టు బి దిస్ ఈజ్ మై సందేశం అని చెప్పారు ఆ ఆ వ్యక్తి ఆ రకమైన సందేశానికి అర్హులు కనుక చెప్పాను లేకపోతే ఇంకోళ్ళకైతే జపం చేయమో మరోటో మరోటో చెప్పండి కదా సో ఆ స్థాయికి చెందిన సాధకురాలు కనుక జస్ట్ బి అని చెప్పారు సో జస్ట్ బి అంటే అంటే సర్వ నివృత్తి అనే అర్థం దానికి జస్ట్ బి ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ జస్ట్ బి డోంట్ ట్రై టు ప్రాజెక్ట్ అర్ క్రియేటర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇమేజ్ ఆఫ్ ఎనీథింగ్ జస్ట్ బీ ఈ జగత్ ఇలాంటిది నేను ఇలాంటివన్నీ డోంట్ ట్రై టు క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ నో ఇమేజ్ ఈస్ పెర్ఫెక్ట్ నో ఇమేజ్ ఇస్ రియల్ కాబట్టి ఏమీ చేయొద్దు జస్ట్ బి అంతే అంటే మనిషి హీ కెన్ నెవర్ జస్ట్ బీఐ హీ హ్యాస్ టు మేక్ సమ్ ఇమేజ్ అర్థ ఏదో గ్రహాలు బాగున్నాయనో నా భాగ్యం బాగోలేదనో వాళ్ళు ఇలా అన్నారనో ఈ మధ్య నా అధర్మం పెరిగిపోతుందనో ఏదో ఇప్పుడు ఈ ఇప్పుడు పద పదమూడో రిజల్ట్స్ వస్తాయి ఎలక్షన్స్ ఇంకా సగం సగంలో ఉన్నాయి ఈ అరడైన ఛానల్స్ ఉన్నాయి వైకాంటు దే జస్ట్ బీ ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు ఇది ఈ కన్ఫ్యూషన్ అంతాను why not just be ante pravruti ela untundi vallu pravruti margallo unna vallu just beaithe inkada channel pettalanukku dan meede advertisement lu osthayi godike vaade lo peru padathadu aa peru enduku padathadante mee kosam pettinattu ga alpisthundi kaane final ga mana drushtine aakarshinchi advaru advertisement lu nichukovali anduko sam par big fight ani peru padathadu then i wanted to write a letter to the guy why why you want to encourage fight among people why not say magnanimous reconciliation i came here to a program betu so reconcile we have to reconcile among okay bharatdeshi and bharatiya we have to reconcile with each other we have to agree to disagree you you highlight the reconciliation aspect వాడు వాడు మ్యాగ్ని మ్యాగ్నానిమస్ రికన్సలియేషన్ అని పెట్టాడు అనుకోండి వాడికి అడ్వర్టైజ్మెంట్లు రావు బిగ్ ఫైట్ అని పెడితే అడ్వర్టైజ్మెంట్ వస్తాయి హియస్ట్ కాయిన్ ఏ సెన్సేషనల్ ఫ్రేజ్ బిగ్ ఫైట్ అను సింహాస్ కనుక ఫైనల్ అను ఏదో బ్యాటిల్ గ్రౌండ్ అనో ఆ మదర్ హాల్ బ్యాటిల్స్ అను ఏదో ఈ హస్ట్ కాయిన్ ఏ ఫ్రేజ్ సో దట్ ఈ కెన్ అట్రాక్ట్ సో వై కాంట్ జస్ట్ బీ ఇట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఐ టెల్ నివృత్తి అన్నది చాలా కఠినమైన కాబట్టి సాధకుడు అధ్యాత్మ జ్ఞానమునందు సాధకుడు నివృత్తి పరాయణుడుగా ఉండాలి అంచేతనే నన్ను అడుగుతారు మీరు ఏం చేస్తూ ఉంటారని దట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ టు ఆన్సర్ ఎందుకంటే హోల్ హార్టెడ్గా ఐ టీచ్ వేదాంత అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఎందుకు ఇష్టం ఉండదు తెలుసిన because i do not feel that way if i feel that way i can say anjane passport vall adginapudu tappinchi meeda apudu eppudu kuda i teach vedanta and i am japana endukante i do not feel that way so why is it difficult to answer the question anyway i give some answer but i do not find any need to do anything why why you should do anything You can do only a few things which put an end to all doing there. If it is Japanje sarana kondai, you put an end to all doing of that. All doing, if it is akadu shuppo samadaranda arfanate, doshalu, upmalu, otappalu, bhajjilu, you will need anam manesaran or something like that. <laughs> so you know, you know, so nivurti bhaga nilabattata. Kabat you do a few things which end up which finally amount to not doing so many things. అవి నివృత్తి ప్రధానమైన సాధనము అంటాయి కాబట్టి అనృత త్యాగేనా మృషావదన త్యాగేన అని చెప్పనే ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడటం తగ్గించాలి ఇంకా మాట్లాడినప్పుడు సత్యం మాత్రం మాట్లాడాలి కాబట్టి మాట్లాడి సందర్భంలో సత్యం మాట్లాడు అని చెప్పడం కాదు అక్కడ అసలు మాట్లాడవద్దు అనురుత త్యాగేనా ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ ఇది భాగవతం కుటేషను సుధియ అంటే వివేకవంతులు ఏవం విమృష్య ఈ విధంగా విమర్శ చేసి అంటే ఏమిటి విమర్శ ఏమిటి జగత్తు అనేటువంటిది నామరూపాత్మకము జగత్తు నుంచి మనకు వచ్చేటువంటి అనుభవ పరంపర ఏదైతే కలదో అంతా కూడా ద్యూర్ ఇమాజినేషన్ అండ్ ప్రాజెక్షన్స్ ఆఫ్ ది మైండ్ నథింగ్ బట్ ప్రాజెక్షన్స్ ఆఫ్ ది మైండ్ వర్కింగ్స్ ఆఫ్ ది మైండ్ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు అంతా బాగుంది అనుకున్నప్పుడు దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ ఏమీ బాగులేదు అనుకున్నప్పుడు అనదర్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈజ్ ఆల్ మైండ్స్ మూమెంట్ మైండ్స్ మోడిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అన్యల్ సో ఏదైనా ఒక ఇమేజ్ ఫారం కూడా నా గురించి ఒక ఇమేజ్ ఫార్మ్ కావచ్చు ఇంకోళ్ళ గురించి ఒక ఇమేజ్ ఫారం కావచ్చు ఆల్ దీస్ ఇమేజెస్ ఆర్ వెరీ ట్రాన్సియెంట్ అండ్ అన్్రియల్ అండ్ వెరీ సూపర్ఫిషియల్ సో ఇది విమర్శ ఏవం విమర్శ ఇవి విమర్శ చేసే ఏం చేస్తారు విరమంతి శబ్దా అలా కూర్చుంటారు అంటారు సుధియ విరమంతి శబ్దాత్ విద్వాంసుడు శబ్దము నుంచి విరమించి కూర్చుంటారు వేదాంత సభలైనప్పుడు నేను వెళ్తూ ఉండేవాడు వేదాంత సభలకి ఆ సభలకు మన కూడా వస్తూ ఆయన ఓ మూల కూర్చున్నలాగా కూర్చుండే ఇవారు అంటారు చర్చలు ఊరికే గంటల ధరపడి చర్చ గంట నెల టూ అవర్స్ చర్చ నడుస్తుంది ఇదో టాపిక్ మీద బ్యాక్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పూర్వపక్షాలు సిద్ధాంతాలు చర్చలు అన్నీ జరుగుతూ ఉండేవి ఆయన అసలు అన్నట్టుగా కూర్చుని నిద్రపోయేవారు కాదు తెలుగుగానే ఉండేవారు నేను ఒకసారి అడిగాను నిద్రపోయారా మీరు లేదు తెలుగుగా నిద్రపోయినా నిద్రపోవచ్చు పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు లీవ్ దేర్ వే హీ కుల్ డూ దట్ ఆల్సో హీఈ్ కేపబుల్ ఆఫ్ దట్ ఆల్సో బట్ హీ యూస్ టు బీఏ వేక్ ఆఖరిని వాళ్ళలోది విద్వాంసుల్లో ఒక ఆయన అడిగారు ఆ రాణి శాస్త్రి గారిని లేపండి ఏమయ వాళ్ళు మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు ఏం రాణి శాస్త్రులు చాలు నిద్ర ఇప్పుడు చెప్పు దీని గురించి మేము ఏమనుకుంటున్నామో చెప్పు అంటే ఆయనతో వచ్చింది ఏదో ఆయన అప్పుడు మోర్ ఆర్ ది హోల్ డిస్కషన్ ఈజ్ కల్మినేటెడ్ అన్నట్టుగా చెప్పేవారు సో ఊరికే అంటే దేర్ దేర్ విల్ బి ఏ ప్రెషర్ చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది సభల్లో పండితు సభల్లో చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది చెప్పాలి ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు చెప్పండి అసలు ఫస్ట్ ది పర్సన్ మస్ట్ బి నోయింగ్ లేదు ఇంకే పండిత సభలో ఏం మాట్లాడతాడు పండి పాండిత్య లేనివాడు పండిత సభలో మౌనం శోభనిస్తుంది కానీ మాట్లాడితే శోభనివ్వదు మాట్లాడితే పరిహాసాస్పదడైపోతాడు మాట్లాడకూడదు కామంగా ఉండదు కాముగా ఉంటే అందరితో పాటుగా భిక్ష బోయినం ఓడిస్తారు అందరితో పాటుగా దక్షిణ కూడా ఏదో ఇస్తారు వేషాన్ని చూసి ఏదో దక్షిణిస్తారు వెళ్ళిపోవచ్చు మాట్లాడితే మటుకు పరిహాసం అయిపోతుంది సో కాబట్టి పండితుడు కానివాడు ఎలాగో మాట్లాడడం కానీ మాట్లాడేవాడు పండితుడై ఉండాలి దట్ ఈజ్ వన్ క్వాలిఫికేషన్ తెలుసు ఉండాలి సెకండ్ తెలుసుండి చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది అది నెక్స్ట్ స్టేజ్ ఆ స్టేజీ కొంచెం యువనంలో ఉన్నప్పుడు కొంచెం జీవితానుభవం తక్కువ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఆ చెప్తే కానీ మనసు నిద్రపడతాం గమ్ముని పాలన సూత్రం అందిస్తే కానీ వ్యాకరణం చేర్చిందనుకోండి రమ్మిన సూత్రం అంటే కానీ మనసు నిండదు తక్కువన సూత్రం అండ సూత్రం అంటే ఏమిటి ఉపయోగం దానివల్ల ప్రయోజనం ఏమిటి ఓసారి ఎక్కడో నలుగురు నలుగురు ఐదుగురు సంస్కృతి పండితులు నాకు మిత్రులు వారే వారేదో మాట్లాడుతున్నారు హే అంబ అనుంద అంబాశం రమాశబ్దంలాగా రమా రమే రమాహే రమే హే రమే హే రమాహ కానీ అంబాశబ్దం దగ్గర నుంచి వాడికి హే అంబ అని వాళ్ళలో ఒకడు అన్నాడు ఏమిటి మరి అంబ నుండి ఏమిటి అంబేం లేదు ఏమిటి అన్నాడు అంటే ట్రక్కు మంది అని ఇక్కడి నుంచి అంబార్థనద్యోహరస్వహ అన్నాను నేను ఆయనవిడికి చూడ ఆయనకి ఆ సూత్రం ఎలా గుర్తుందో అని వాళ్ళందరూ చాలా బాగా చెప్పారండి అన్నారు వైఫ్డ్ ఐ హ్యావ్ సెట్ దడ్ హ్యావ్ చెప్తాయి ఎందుకంటే వాళ్ళలో ఆ సూత్రం చెప్పగలిగిన వాడు కూడా ఉంటాడు వాళ్ళు అడిగితే చెప్పచ్చు గమ్ములు ఎందుకు అనేశానంటే నేను కౌమికి చదువుకున్నాను అనేటువంటి భావం వాళ్ళకి కలగాలి అదొక ఉత్సాహం పండితుడికి ఉంటుంది ఆ లక్షణం సో ఆ ప్రెషర్తో నేను అన్నా ఆ తర్వాత బాధపడ్డా ఈ ప్రెషర్కి మనం ఎందుకు లొంగిపోయామో నేను ఫీల్ ఐ ఫెల్ట్ ఐ రిగ్రెట్ అయిడ్ హ్యావింగ్ స్టాడీ అడిగితే చెప్పచ్చు సో ఈ ప్రెషర్ ఉంటుంది సో టు గెట్ గెట్ రికగ్నేషన్ ప్రెషర్ అంటుంది ఆ ప్రెషర్లో ఉన్నాడంటే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడెళ్ళు అవుతాడు వన్ హ్యాస్ టు రేజ్ అబౌత్ దై యూ షుడ్ నీడ్ రికగ్నేషన్ వాట్ ఫర్ అంటే రికగ్నేషన్ ఎందు సత్యత్వ బుద్ధి ఉన్నట్టే కదా కాబట్టి పలకనే వద్దు సత్యం బ్రూయాత్తని కానే కాదు అసలు ఇంత మాత్రమే అనుత వదన త్యాగేన మృషావదన త్యాగే ఇంకే నివృత్తి అనేదాన్ని నేను హైలైట్ చేస్తూ చెప్పాను ఇన్ని మాటలు కనుక జతన విద్వాంసులు అయితే ఆత్మనిష్ఠులు ఏవం విమృశ్య సుధీయ వివేకవంతులు అంటే పాండిత్యం ఒక్కటి చాలా పాండిత్యంతో పాటు వివేకం కూడా ఉండాలి వివేకవంతులు విరమంతి శబ్దాలు అలా మౌనంగా ఉంటారు చెప్పాల్సి వస్తే ఒక ప్రేమతోటి చెప్తారు తప్పించి మనం చెప్పడం వల్ల పది మందికి ఉపకారం ఉంది వాళ్ళ వాళ్ళ మనస్సుకి ఆనందం కలుగుతుంది వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు అని ఆ సందర్భం అన్ని విధాలుగా అలా ప్రజెంట్ చేస్తే ప్రేమతో చెప్తారు తప్పించి అదర్వైజ్ దే రిమైన్ సైలెంట్ ఏమం విమృశ్య సుధీయ విరమంతి శబ్ద మౌనం సైలెన్స్ ఈజ్ మోర్ ఎలోక్వెంట్ దాన్ స్పీచ్ సైలెన్స్లో ఉండే ఎలోక్వెన్స్ దేంట్లోనూ లేదు తర్వాత ఇక్కడ ఈ సహకార సాధనాలు ఉన్నారే వీటి యొక్క గోడు to establish oneself in mental silence that is gold right. mental silence power miro asmaanu maatladto unnaru ankonde mental silence establish avadam chaala kashtam ayyadu ante meelo meer maatladakoddu naasistaam kadu grahasthaashramo paddhati vere em untundi okay you take the spirit of it so mental silence is important anchethane aa kontha mande mahaatmulu పిచ్చాపాటికి అంగీకారం చేయాలి ఏదో ప్రధానమైన విషయాలు మాట్లాడతారు ఎందుకంటే పిచ్చాపాటి అని గప్ప మారణ అంటూ దాంట్లో పడ్డామనుకోండి అంత సంసార విషయాలే ఉంటాయి ఇంకా అంతకంటే ఏమి కాబట్టి దాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయండి చాలా మితంగా మాట్లాడతారు సారంగా మితంగా మాట్లాడతారు కాబట్టి ఎందుకంటే అధికంగా మాట్లాడి కొలది దట్ మెంటల్ మూమెంట్ uh agitation is too too big a word aslo uh, agitation unte inga atmanishthayata of a prasakyele it is not the question of agitation agitation is a problem really we are not talking a problem here that talking of niguktik pradhana sadhana so mental movement so we don't need it too much of mental movement is unnecessary so the mental movement should be reduced so the very first థింగ్ to achieve it is by speaking just enough. Speech is, is a big movement in మైండ్ mind. ఏది సం ఏదేవ సంకల్పం అయితే తదేవ వాచా వద్దతి ఎన్ మనసా మనుతే తద్వాచా వద్దతి మనస్సులో సంకల్పం ఉంటేనే వాక్కు రూపంగా వస్తుంది సో మీరు వాక్కుని ఇది ఎలాగంటే ఇప్పుడు వాల్వ్ ఓపెన్ చేశారంటే లోపల మూమెంట్ ఆరంభం The ది ఓపెనింగ్ ఆఫ్ ది వాల్వ్ ఇట్ ఇనిషియేట్స్ ఎలాబొరేట్ మూవ్మెంట్ విత్ ఇన్ వాల్వ్ ఫిక్స్డ్గా ఉంటే ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఉంది సో ఈ మై దిస్ ఇస్ లైక్ ఎ వాల్వ్ అండ్ ఇన్నర్ ప్రెషర్ని డి చెప్తున్నది లోపల ప్రెషర్ ఉంటే వాడికి మాట్లాడాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఈ మైకాసూర్లను ఉంటారు మైక్ ఇచ్చినట్లయితే ఇంకా వదిలిపెట్టరు ఎందుకంటే దట్ pressure, inner pressure, నేను ఈవేళ బలైపోయినటువంటి నేను ఇక్కడికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చాను ఇక్కడికి పన్నెండున్నరకు వచ్చాను ఎక్కడో సభకి వెళ్ళి వచ్చాను ఏదో సభకి ఏదో ఏదో మొహమాటం మీద వెళ్ళాల్సి ఆ సభలో ఒక ఆయన బైక్ పట్టుకుని నేను అరగంట మాట్లాడాను థర్టీ మినిట్స్ నేను మాట్లా నేను ఐఎమ్ సపోజ్ టు బి ది మెయిన్ స్పీకర్లే ఐ స్పోక్ థర్టీ మినిట్స్ అండ్ హీ స్పోక్ వన్ అవర్ హీ సపోజ్ టు బీ హీ సపోజ్ టు స్పీక్ టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఈజ్ ఆగ్జిలియరీ స్పీకర్ మెయిన్ స్పీకర్ కాదు వన్ అవర్ మాట్లాడు ఏర్పో నేనేం చేశానంటే సభని మధ్యలో లేచి నేను వెళ్ళొస్తానండి నేను ఇంకా ఇంకెందుకంటే ఆగ్జిలిరీ స్పీచెస్ నడుచుకున్నాయి ఈ ఈ స్పీచెస్ అన్నీ నేనేం చేసుకోను ఆ స్పీచెస్ నాకేం సందర్భం లేదు ఏం లేదు మొహమాటం కోసం ఉండాలి తప్పించి నేను వెళ్ళొస్తానండి నాకు పనుంది అని నేను బయటకు వచ్చి ఏదో వెహికల్ కొట్టుకుని వచ్చేసాను వచ్చేసి ఇక్కడే కూర్చున్నాను నేను పన్నెండు వందల నుంచి So, there సో దెర్ ఈజ్ ఎ ప్రెషర్ టు స్పీక్ సో అటువంటి ప్రెషరు ఆత్మనిష్ఠులకి అనవసరం కనుక తక్కువ మాట్లాడాలి మిత భాషణము వెరీ ఇంపార్టెంట్ సాధన తర్వాత తపసాహీ ఇంద్రియ మన ఏకాగ్రత తర్వాత తపస్సు లభ్య తపసాహ్యేష ఆత్మానుంది kada, యశ ఆత్మా లభ్య ఈ ఆత్మను లభిస్తుంది పొందవచ్చు దేని చెత ఒక సహకారి సాధనం రెండు తపస్ తపస్సు తపస్సు అంటే ఏమిటి సో ఆ తపస్సు చాలా ప్రధానమైన సాధనం తపస్సు నేను సరసర్లు తపస్సు అనే మాట విన్నాం మీరు వినే ఉంటారు సో మహాత్ములు అంటూ తప యా పత తపస్సు చేయి లేకపోతే పతితులు కాత అంటే పడిపోవడం తప అథవా పత సంస్కృతంలో తప తప అంటే తపస్సు చేయి తపతు తపతాత్ తపతాం తపంతు తప తపతాత్ తపతి లోటు మధ్య మూడు శాఖ వచ్చిన పతతి పత తప అథవా పత సో తపస్సు చాలా ముఖ్యం అయితే వాట్ ఈజ్ తపస్సు సో శంకరులు తపస్సుని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే తపస్సు అనేప్పటికీ ప్రవృత్తి రూపంగా కనపడుతుంది మనకి ఇక్కడ తపస్సు అంటే ప్రవృత్తి కదా యాక్షన్ రూపంగా యాక్టివిటీ రూపంగా కనపడుతుంది సో ఇక్కడ తపస్సు ప్రవృత్తి రూపం కాదు నివృత్తి రూపమే కనుక అసలు నివృత్తి రూపమైన సాధనలు కఠిన ఉంది ప్రవృత్తి చాలా సరళ తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే మానవుని మనస్సు రజోగుణ ప్రధానంగా ఉంది తమోగుణం తమోగుణం అంటే మొద్దులా పళ్ళు ఉంటాడు మూల ఇది డ్రగ్డ్ కైండ్ ఆఫ్ గాయ సమ్ కైండ్ ఆఫ్ మొత్తుగా నలముందు నల్ల ముందు బాబులను ఏదో సంథింగ్ లైక్ రజోగుణము అంటే ప్రవృత్తి సత్వగుణము అంటే నివృత్తి సో తపస్సు అనేప్పటికీ రకరకాల తపస్సులు ఉన్నాయి తపస్సు తపస్సు ఆభాసలు కూడా పొందే సందర్భాలు ఆభాస్ అంటే ఎన్ అపియరెన్స్ ఆఫ్ ఎ తపస్సు ఆభాస సో చాలా చిత్ర చిత్రాలైన తపస్సులు ఉన్నాయి ఒకప్పుడు ఆ తపస్సు చూసి మనం దాన్ని పాజిటివ్గా చూడాలి కానీ నెగిటివ్గా చూడకూడదు నేను అనుకుంటూ ఉంటాను చాలా గొప్ప మహాత్ములు వీరు గొప్ప తపస్సు పనులు నేను ప్రశంసిస్తా కూడా ఎందుకంటే గుణాన్ని చూసి ప్రయత్నం బట్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ వేర్ వెరీ వెరీ ఓపెన్లీ పాజిటివ్లీ చాలా క్రూరాతి క్రూరంగా ఉంటాయి చాలా నెగిటివ్గా ఉంటాయి సో అలాగా అలాంటి తపస్సులు అది తగదేమో అని అనిపిస్తుంది మానవుని మస్తిష్కం అంత విదూరమైన మస్తిష్కం అదే కానీ ఇంకోటలేదు ఎన్నెన్నో డిస్టార్షన్స్ ఉన్నీ మనకి తపస్సులో కనపడతాయి ఈ కథలో కూడా దానికి తగ్గట్టే ఉంటాయి సాధారణంగా అలాంటి తపస్సు చేసేవాళ్ళు కోపంగా ఉంటారు శాపాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు మీరు కథల్లో కూడా చూసుంటారు కదా ఈ కథలు విని విని అసలు ఉన్న సంస్కారాలు కూడా దినిపతాయి ఎందుకంటే తపస్సు చేస్తూ ఉంటాడు ఎవరిలో వచ్చేదో అమాయకపో డిస్టర్బెన్స్ ఉందో చేస్తే నువ్వు రాయి అయిపో రప్పైపో ఉంటాడు అది అలా విని విని మనకు తపస్సు అంటే ఇది కాబోలు మహాత్ములు అంటే ఇలా ఉంటారు కాబోలు అని అనిపిస్తుంది దీని మీద మహేశానందగిరి అనే ఒక మంచి విద్వాంసులు ఉన్నారు కనకల్ హరిద్వార దిర ఆయన ఒక గ్రంథం కూడా రాశారు ఆయన ఏమన్నా ఆయన ప్రతిపాదన ఏమిటంటే మన మహర్షుల కథలన్నీ వింటే మనకి ఏమనిపిస్తుందంటే మహర్షులంతా క్రూరాత్ములు వాళ్లే కానీ ఇంకో హళ్ళు లేరు అనిపిస్తుంది ధర్మరాజు గారికి శాపం ఇవ్వడానికి సిద్ధపడతాడు దుర్వాసుడు శకుంతలకు శాపం ఇస్తాడు దుర్వాసుడు ఇంకీ శాపాలే శాపాలు శాపాలే శాపాలు నువ్వు ఇదైపో అదైపో అదైపోయి ఇదైపోరు రాయైపోరు అప్పైపోరు సో వీళ్ళు చేసి తపస్సు దేనికంటే శాపాలు ఇవ్వడం కోసమే తపస్సు చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ కథలు వింటే ఇది పూర్వపక్షం ఇంకా దాని సిద్ధాంతం ఎందుకంటే మహర్షులు కరుణామూర్తులు వాళ్ళలో మీకు కోపమని ద్వేషమని అలాగంటే నెగిటివ్ ఇమోషన్స్ వాళ్ళలో సుతరాము ఉండవు కేవలము కరుణాస్వభావమే కలిగి ఉంటారు ఇదంతా పొరపాటుగా మీరు అర్థం చేసుకుంటున్నారు కొన్ని కథలు కల్పితములు ఏవో కొన్ని కథల్లో మటుకు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వారికి కరుణా హృదయం బయటపడుతుంది తప్పించి బయటపడదు అని ఈ విధంగా ఎంతో బాగా ప్రతిపాదన చేస్తాను వాల్మీకి శాపం ఇచ్చాడంటారు నేను చెప్తూ ఉండి రామాయణం చెప్పినప్పుడు వాల్మీకి ఆ కిరాతడికి శాపం ఇవ్వడు పక్షింగా ఒకదాన్ని కొడితే శాపం ఆ శాపం మీరు వింటే అర్థమవుతుంది మీకు శా వాళ్ళ వాళ్ళ మీకు మనుషు శాపం ఇస్తాడు ఏమైనా శాపం ఇచ్చారో తెలుసిన మా నిషాద ప్రతిష్టాన్త్వ మగమహ శాశ్వతీ సమాహ అని అంటాడు అరే ఒరి నిషాద రెండు పక్షులుంటే జంట పక్షుల్లో ఒక పక్షిని బాణంతో నిర్దాక్షిణ్యంగా కొట్టి కింద ఆ రెండో పక్షి దాని చుట్టూనే తిరుగుతో ఏడుస్తూ చాలా దుఃఖిస్తూ ఇంతటి క్రూరమైన పని నా ఎదుటకుండా చేసేవు అని ఆయన శాపం ఏమిటంటే మేము శాశ్వత కాలము ప్రతిష్టను పొందవు అది శాపం అది శాపంగా ఉందా అది శాపంలా వినపడుతుందా అలరి జలకి తిరిగే విద్యార్థిని ఏమో అంత తప్పుగా ప్రవర్తిస్తున్నావు నువ్వు పరీక్ష ఇలాగే ఉంటే నీకు పరీక్షలో ఫస్ట్ క్లాస్ రాదు ఫెయిల్ అవుతావుంటే శాపం నువ్వు ఫస్ట్ క్లాస్ కానీ ర్యాంక్ కానీ నీకు రాకపోవచ్చు అంటే అది అది శాపం అది శాపం కాదు అది ఉన్న మాట అండా సో నీవు శాశ్వత కాలము ప్రతిష్టను పొందవు శాశ్వత కాలం ప్రతిష్ట పొందాలంటే అహింస దయా ఉండాలి నీకు అవి లేవు శాశ్వత కాలం నీకు ప్రతిష్ట ఉండదు అని అంటాడు ఇది శాపం సో మహాత్మున శాపం అలా ఉంటుంది శాపమే ఉంటే అలా ఉంటుంది తర్వాత వాడు బాధపడతాడు ఇంత మా అతన్ని ఎందుకు మనం అన్నాము అని బాధపడతాడు పాపం ఏదో పక్షిని చంపుకుని భోజనం చేయడం అలవాటు దానికి వాడు ఊటు జడ్జి అని పాపం ఆయన బాధపడతాడు బాధపడి సర్దుబడి చే శోక శ్లోకత్వమాగత నా మనస్సులో ఉదయించిన శోకమే ఆ శ్లోకరూపంగా వచ్చింది అని ఏదో అనుకుంటాడు ఇలా ఉంటే శాపాలు అంతేగాని నేనెటి మీద పిడుగు పడిపోవుగా కానీ అలాగే శాపాలు కరుణా మహాత్ములు అలా తపస్సు అంటే కేవలము రజోగుణ ప్రధానంగా ఉండేది తపస్సు కాదు రావణాసురుడు తపస్సు చేశాడు అని రావణాసురుడి తపస్సు లాంటి తపస్సు కాదు అది ప్రవృత్తి ప్రధానమైన తపస్సు ఇక్కడ తపస్సు అంటే కేవల నివృత్తి ప్రధానమైన తపస్సు అంచేతనే శంకర్లు ఏమంటున్నారంటే ఇంద్రియ మన ఏకాగ్రత అని డిఫైన్ చేశారు ఇంద్రియములు మనసు ఏకాగ్రముగా నందుట ఏమిటి ఏకాగ్రత అంటే ఆత్మనిష్ట మీ లక్ష్యం ఒకటి ఉంది ఆత్మజ్ఞానము లక్ష్యము ఇప్పుడు మనం భగవద్గీత ఉపనిషత్తులు దానికి తగ్గట్టుగా జీవించాలనే అనుకున్నాము అంటే దాన్ని దా ఇంద్రియ వ్యాపారాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయి మనోవ్యాపారాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఇంద్రియ వ్యాపారాలని ఈ నిష్టకి విరుద్ధంగా పెట్టుకున్నారనుకోండి అది తపస్సుకు విరుద్ధం అయిపోయింది అంతే మీరు చేసే ఇంద్రియ వ్యాపారాలు మనోవ్యాపారాలు అంటే వాల్యూస్ అని అర్థం కాబట్టి అమౌంట్స్ టు వాల్యూస్ సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ యూ విల్ హ్యావ్ ఇన్ లైఫ్ అంటే ఏవైతే ఈ నిష్టకి అనుకూలిస్తాయో అవి ఉంటాయి ఏవి ప్రతికూలమైతాయో అవి వీలు పెట్టేస్తారు ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి ఎటువంటి వాల్యూస్ ఉంటాయి మీకు ఉద్యోగంలో ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుందుకు కావలసిన వాల్యూస్ ఉంటాయి అవన్నీ వీళ్ళు పాటిస్తారు అలాంటి వాల్యూస్ పెట్టుకోలేనివాడు ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు కొద్ది కాలంలో ఉద్యోగంలో నైట్ షిఫ్ట్ ఉందనుకోండి మీరు ఏం చేస్తారు నైట్ టీయో ఏదో తెలివిగా ఉండి మొన్నడు కొద్దిగా పోగలను నిద్రపోతాం అవునండి అంతేనా లేకపోతే నాకు ఇలా కుదరదండి నేను పొగలు నిద్రపోవడం రాత్రి తెలివిగా ఉండడం నేను రాత్రి నిద్రపోతానన్నారనుకోండి గవర్నమెంట్ ఉద్యోగం అయితే నడిచిపోతుంది కానీ ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇంటికి పంపించేస్తాను అలా అంటారా అలా అనరు యూ షిఫ్ట్ మీ వాల్యూ సిస్టమ్ వేదాంతానికి కన్యూ ఉడుగుదా అంటే డిఫెన్స్ దీన్ని లక్ష్యంగా మీరు పెట్టుకుంటే యూ క లక్ష్యంగా పెట్టుకోలేదనుకోండి యూల్ నాట్ వేబుల్స్ ఉడవదండి ఏది లక్ష్యంగా పెట్టుకుంటే దానికే ఇప్పుడు క్లబ్కు వెళ్ళాలి లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి సాయంకాలం పూట క్లబ్ ఓపెన్ చేసే టైంకి మరే పని పెట్టుకోకుండా ఉంటాం